ొచ్చి తిని కుసెరను శుద్ధులక నీటికి ఖర్చు పెట్టెవరి వల్ల కలిగేదేమీ పుట్టకమునుపెరగ పుట్టుకు మీదెరగను ఇె అప్పటి ఎరుక ఎడకి పట్టెమదనభూతము పరసిపోయెను వచ్చేవాపనేరా తానకపు నా స్వతంత్రమిందా కావచ్చును ఆనుకున్నది ముదిమి అట్టెచారశాంతము నేనెంత విర్రవీగినా నిండేదేమి ఇప్పుడు నేనెవ్వడనో ఎక్కడ నీ ఉన్నాడవో కప్పిన నా ఉపాయాలే కార్యమిచ్చినీ నెప్పున శ్రీవెంకటేశదుటపడ్డపని తప్పక ఈడేత్తుగాక తలపోసేదేమి